స్తోత్రం నైనా పరిశుద్ధుడా మైమున్నతుడ సర్వాధికారి సరసృష్టికర్త అయిన ప్రభ నీకు వందనాలనైనా జీవంగల తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది కోట్లాది వందనాలు ప్రభావ అయ్యా పొద్దు నుంచి రాత్రి వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరుస్తున్న తండ్రి నీకే స్తోత్రం నైనా లెక్కలేనని నీకే వందనములు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభావ ఎస్ జీవంగల తండ్రి నీకు వందనాలు ప్రభావ ఏసు నీకు వందనాలు ప్రభ యారదంతా మీరు తోడు నడిపించి విజయాన్ని మీరు దయచేయండి నీకే వందనాలు ప్రభ పాటల ద్వారా మై పొందండి వాక్య చెత మీరు మాతో మాట్లాడండి ప్రభావ మీరు అనేదినమో మాకు ఏసు మంచి ఆహారాన్ని జీవమైన వాక్య చెత మమ్మల్ని అందిస్తున్న విధానం బట్టి నీకే చెల్లిసిన ప్రభా ఇంకా ఏసుక్రిస్తు నామాలం ఇంకా పరిశుద్ధపరచబడాలని రాకడక మేమందరి సిద్ధపడాలా ప్రభావ వాక్యంలో ఎదగా బలపరచబడాలా దేవా ఇంకా దీవింపబడాలా ఆశీర్వాదం పొందును కాక ఏసు వందనాలు వచ్చిన పదొక బిడ్డని ఆశీర్వదించండి ఏసూ ప్రభా ఎంతమంది రాలేదో ప్రభావ వాళ్ళంతా దీవ్యములు పొందాలా ప్రభావ ఎక్కడైతే సేవలు వాడబడుతుందో అద్భుతంగా ఆశ్చర్యాలు వాళ్ళ జీవితం నెరవేర్చబడు నైనా అలాంటి శక్తిని వాళ్ళకు దయచేయండి ఏసు ప్రభానికే వందనాలు ప్రభావ ఏసు ప్రభా ఈ లోకంలో భయంకరమైన దినాలు నరకను కాక ప్రభావ పదొక జ్ఞాపకం చేసుకోండి ఆయన ఏ కుటుంబం కూడా ఏసు ప్రభ నీ సంధిలో మీ సహాయం చేయండినైనా ఏసు ప్రభ ఏ కుటుంబం కూడా ప్రభ నీ లేకుండా ఉండదో ప్రభు ఉండని కూడా వీల్లేదు ప్రభువ వారు ఎంత ఏసుకృష్ణనాములు నీ సంధికే రావాలా ప్రభువ అట్లా ఉండనికి వీలు లేకుండా సహాయపడండి గొప్ప విద్యాన్ని దయచేసి వారందరినీ సంధికొస్తే మీ సహాయపడండి అయినా వాళ్ళకున్న చీకట శక్తిని విడిచిపెట్టి పోనుగాక చీకట శక్తి ఏసులను గద్దించి విడుదల దయచేసి వాళ్ళందరూ కూడా సామాసం కోసం సహాయం చేయండి ఏసు ప్రభానికి వందనని రాకడ అతి ఉంది కనుక ప్రభా కుటుంబాన్ని ఇంకా మీరు సరిచేయండి ఏసు ప్రభా నీ వాక్యం ఎదుగుట శక్తి దయచేయండి నీ మాటకే లోబడి జీవించాలా అనే శక్తిని మాకు దయచేసి దీవించి ఆశీర్వదించి నీ రాక్కడకే సిద్ధపరచుకోమని ఏసిన ప్రాంతాంతండి ఆ మేన్ తీరిపోయేగా నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను వీలువైన గొర్రె రక్తము ద్వారా వీలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటీని కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నా శింపజేయుదూతనను దాటిపోయేను నా శింపజేయుదూతనను దాటిపోయేను ఇంకా నేను ఫారో కుదాసుడను కాను ఇంకా నేను ఫారో కుదాసుడను కాను ఇంకా నేను సీయోను కన్యుడను కాను ఇంకా నేను సియోను కన్యూడను కాను నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నా శింపజేయు దూత నన్ను పోయేను నా సంకట దుఃఖములెల్లా పోయేగా నా శింపజేయుదూత నన్ను దాటిపోయేను మర్చాబడు నాదు మార మధురముగా మర్చాబడు నాదు మార మధురముగా పారు జలము బండ నుండి త్రాగుచుందును పారు జలము బండ నుండి త్రాగుచుందును నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నా శింపజేయు దూత నన్ను పోయేను నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నాశింపజేయుదు తన దాటిపోయేను సౌందర్యమాయా మగు పరమ కాను సౌందర్యమయా మగు పరమకా నాను నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పు చెందదు నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పు చెందదు నా సంకట దుఃఖముల తీరిపోయేగా నా సింపజేయు దూతనను దాటిపోయేను నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నా సింపజేయుదూతనను దాటిపోయేను ఆనంద మే పరమానంద మే ఆనందమే మే పరమానంద మే క నాను జీవితమునకానంద మే నా సంకట దుఃఖము లేళ్ల తీరిపోయేగా నా శింపజేయు తనను దాటిపోయేను నా సంకట దుఃఖములెల్లా పోయేగా నా శింపజేయు దూత దాటి పోయేను నా దేవుడే ఎడారిలో నాదు ప్రభు నా దేవుడే ఎడారిలో నాదు ప్రభు నా దేవుడిచ్చు క్రొత్త నాకు చాలును నా దేవుడిచ్చు క్రొత్త నాకు చాలును నా సంకట దుఃఖములె తీరిపోయేగా నా శింపజేయు దూతనన్ను దాటిపోయేను నా సంకట దుఃఖముల తీరిపోయేగా నింపజేయు దూతనన్ను పోయేను. నా ఏ సుప్రభువేనా బలముగానము నా ఏ సుప్రభువేనా బలముగానము నా ఏసు ప్రభువేనా రక్షణ హలు నాయ ప్రభువేనా రక్షణ హలుయా నా సంకట దుఃఖములే తీరిపోయేగా నా శింపజేయు దూతనను దాటిపోయేను నా సంకట దుఃఖములే తీరిపోయేగా నా శింపజేయు దూతనను దాటిపోయేను ప్రైజీ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రేజ్ అలాడు బ్రదర్ కదలాకుందువలే ఎదురాకుందు బలమైన సింహవలే ఎసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా ఏసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా కదల కుందువు సియోను కొండలే బెదర కుందువు బలమైన సింహలే ఎసయ్య నీ చింతనుండగా ఏ చింత నీకింక లేదుగా ఎసయ్య నీ చింతనుండగా ఏ చింత నీకింకెట్టేదుగా కష్టములన్నో కలుగు చుండినా దుష్ట శక్తులు ఎన్నెన్నో వచ్చినా కష్టములన్నో కలుగు చుండినా వచ్చినా దుష్ట జనములు పై దూకి తరిమినా దుష్ట జనములు పైదు నా భ్రష్టజనులు నీ మీ దికి చిన్నను భ్రష్టజనులు నీ మీ దికి లే చిన్నను కదలా కుందు కొండవలే బెదరా కుందువు బలమైన సింహవలే ఎసయ్యని చింతనుండగా ఏ చింత నీకింక లేదుగా ఎసయ్య నీ నుండగా ఏ చింత నీకింక లేదుగా మీరు కట్నూ నిలబెత్తు వచ్చినా నిండు సముద్రం బుక్ కొంగికి పొర్లినా నీటి వరదలు నిండు సముద్రం బుక్ొంగి పొర్లినా ఆకాశం నుండి పై అగ్ని కురిసినా ఆకాశం నుండి పై అగ్ని కురిసిన ఏనాడు ఏ కష్టం ఏ కష్టమీ కుండదు ఏనాడు ఏ కష్టం ఏ కష్టమీ కుండదు కదల కుందు కొండవలే బలమైన సింహం ఎసయ్య నీ చింతనుండగా ఏ చింత నీకింక లేదుగా ఎసయ్య నీ చింతనుండగా ఏ చింత నీకింక లేదుగా నీరు కట్టినా కుటవలను నిత్యము కూర్చుండు నీరి పుటవలను నీరు కట్టినా కుటవలను నిత్యము కూర్చుండు నీది ఉంటావలేను నీటి కాల్వాలో ఎన్న నాట బడినదై నీటి కాల్వాలో ఎన్న నాట బడినదై వర్దిల్లా వృక్షంలాగా నిక్షేపంగా నీ ఉర్దిల్లా వృక్షంలాగా నిక్షేపం నీ ఉదల కుందుకుండవాలే ందు బలమైన సింహ బలేంతనుండగాంక లేదుగా చెంతనుండగా చింత నీకింక లేదుగా స్తోత్రములు ప్రేమ గల తండ్రి పరిశుద్ధురా మీ పరిశుద్ధ ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నాయన ప్రభా మరి సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయా స్థుతులు అర్పిస్తుంటున్నాం స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయనా ఆయా ధన్యత మాకు ఇచ్చినందుకు ప్రభావ మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తుంటున్నాం నాయనా తండ్రి ఎంతో మందికి ధన్యత లేకపోయినా ప్రభా మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి నేను స్తుతించి గణపరచుటకు ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం ప్రభా ఎందుకంటే ఆయన ఈ లోకంలో ప్రభా నువ్వు అక్కడవే నమ్మదగినవాడు ఎవరు నమ్మదగిన వారు కాదు అందుకనే ప్రభా నీ నామను బట్టి ప్రార్థిస్తున్నాం మా కింద మాతో మా హృదయాలను పరిచేసుకు సహాయం అనుగ్రహించి నీ అందు భయభక్తులు కలిగి ప్రభా ప్రేమ నా తన్ని వేరుకు సహాయం అనుగ్రహించి మీ సాక్షిగా వెళ్ళిపెట్టుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం కండి ఆ మెయిన్ వాక్యము ధ్యానించుకున్నాము ఎపిసీలకు రాసిన పత్రిక ఎపిసిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎపిసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇది రెండో వచనం వరకే మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా దేవుడు మాట్లాడుతున్న మాటలు మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన ఉండగా ఆయన మిమ్మను ఈస్తుతో కూడా బ్రతికించాను అంటున్నారు ఎందుకంటే మనము అపరాధంలోను పాపంలోను ఉన్నప్పుడు మీరు చచ్చిన వారై ఉండగా అంటున్నాడు ఆయన మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి మనను ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించిండు అని చెప్తున్నాడు ఎందుకంటే మనము పాపములో ఉన్నప్పుడు మనకు దేవిని ప్రణాళిక దేవుని రక్షణ మనకు తెలియనప్పుడు మనం ఎప్పుడు ఎక్కడున్నాము మన అపరాధములలో మన పాపములలో ఉన్నప్పుడు మనం అప్పుడు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాను అంటున్నాడు అయితే గలతీ పత్రికలో గలతీ పత్రిక నాలుగు ఎనిమిదిలో అంటున్నాడు గలతి నాలుగు ఎనిమిది ఆ కాలం మీరు దేవిని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని దాసులై ఉంటుంది అవును నిజమే మనకు దేవిని తెలివని కాలంలో మనము వాటికి దాసులు అయి ఎందుకంటే అన్యుడుగా ఉన్నప్పుడు మనను దేవుడు ఆయన స్వరక్తం ఎవరు తారనో ఒకరి ద్వారా సువార్త ప్రకటింపబడి మన జీవితాలు ఆయనకు సమర్పించులాగన సమర్పించుకొని ఆయనకు మహిమ తెచ్చులాగన ఆయన రత్నం మనం కడగబడి మరి శుద్ధి చేయబడ్డామని మనం గమనించాలి ఎందుకంటే ఆ కాలం మీరు దేవిని ఎరగని నిజమునకు దేవుళ్ళు కాని దాసులై ఉంటుంది అంటున్నాడు అది నిజమే ఒకప్పుడు మనము పాపమునకు దాసులై ఉన్నాం కాబట్టి ఆయన జ్ఞాపకం ఇస్తుంటున్నాడు ఆకాల మంది మీరు వాటికి దాసులై ఉన్నారని అంటున్నాడు అయితే ఇప్పుడు మీరు దేవిని ఎరిగిన వారు మనకు దేవుడు తెలుసు అంటున్నాడు అవును దేవిని ఎరిగిన వారు మరీ విశేషముగా అంటే మరీ విశేషముగా దేవిని చేత అంటే దేవుడు కూడా మనలను గుర్తించినాడు అని ఈ మాటకు అర్థం మరి విశేషముగా దేవిని చేత ఎరగబడిన వారమై తిరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన వ్యూనైనా మూల పాఠముల తట్టు ఈ బలహీనమైన ఉన్నాయని తెలుసు నిష్ప్రయోజనం అని ఈ లోకము మొత్తం నిష్ప్రయోజనం అని కూడా మనకు తెలుసు అయినా లోకము వైపే పరుగులు మనుషుడు తీస్తున్నాడు అందుకనే బలహీన బలహీనమైనవి నిష్ప్రయోజమునైన వ్యూనైనా మూల అదే పాత స్థితి మూల పాఠముల తట్టు మలా తిరగనేలా మరలా ఎందుకు తిరుగుతురు అని మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ఎందుకంటే మనుషులు లోకాశ ఇది నేత్రాశ జీవపు డంభాలు ఇంకా మనుషులలో అవి వదిలించుకోవడము ఎవరితరము కావట్లేదు అయినా కూడా అది మనము దూరపరచకుంటే దేవుని రాజ్యామును ఏ మాత్రమునో స్వాతంత్రించుకోలేము ఎందుకంటే వేషలు శుంకరులు అయినా వేషలైనను శుంకరులైన పరలోక రాజ్యం చేరుతారంట కానీ ఈ విధంగా ఉంటే మాత్రము మనకు పరలోకరాజ్యము ఏ మాత్రము మనం చేరలేము అందుకని అంటున్నాడు నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా ఎందుకంటే మన మనసు పరిపరి విధములా తిరుగుతూ ఉంటుంది అందుకనే మన మనసును మన ప్రాణాత్మ దేహములను ప్రభువుకు సమర్పించుకొని ఆయన నడవడిని మన హృదయంలో భద్రపరుచుకొని ఆయనను పోలు నడుచుకుంటే ఎప్పుడైనాను పరలోక రాజ్యానికి మనకు సమృద్ధిగా ప్రవేశం ఉంటుందని మరి వేరే గ్రంథంలో మాట్లాడుతున్నాడు అయితే మురుపటి వాళ్ళే మరలా దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ సంవత్సరములను అయితే వీరు దినాలు దినములను ఆచరిస్తురు మాసములను ఆచరిస్తున్నారు ఉత్సవ కాలములను ఆచరిస్తున్నారు సంవత్సరములను ఆచరిస్తున్నారు ఏ విషయమై నేను పడిన కష్టం మీ విషయమై పడిన నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని కూర్చి భయపడుతున్నాను అంటున్నాడు పౌలు గారు ఎందుకంటే మరి దేవుడు తన స్మరత్వం ఇచ్చి మనకు మరి దేవుని విషయంలో ఏమాత్రం కూడా మనం వెనక తట్టు తిరగకుండా అంటే నిష్ప్రయోజనమైన వాటి గురించి మనం తిరగకుండా మూలపాఠముల తట్టు వాతవి కథించను సమస్తము కొత్తవైనను అనే విధంగా మరి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు నేను ఇంత కష్టపడి సువార్తను ప్రకటిస్తే మీరు మరలా మరలా ఈ పండుగలు ఉత్సవాలు సంవత్సర కాలంలో అన్ని పాటిస్తున్నారు మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమో అని భయపడుతున్నాను అంటున్నాడు ఎందుకంటే ఆయన సర్వసత్యంలోనికి దేవుడు నడిపించేవాడు గనక ఆయన బోధను బట్టి మీరు కొన్నిసార్లు తప్పిపోయినప్పుడు ఈ గలతి సంఘానికి ఈ మాటలు రాస్తున్నాడు సహోదరులరా నేను మీ వంటి వాడనైత నైతిని గనక మీరును వారు కావాలనని మిమ్మల్ని వేడుకొనిస్తున్నాను అంటున్నాడు ఎందుకంటే క్రీస్తులు ఆయన పట్టబడిన వాడుగా సమర్పణ జీవితం కలిగి తన ప్రాణమును సమస్తమును ఆయన పెంటగా ఎంచుకున్నవాడు అందుకనే నా వంటి వారు మీరు కావాలని ఆయన బజమరాడుతున్నాడు మమ్మల్ని అది మన గురించి ఎందుకంటే మన పరులక రాజ్యానికి వారసులుగా కావడానికి మాత్రమే ఆయన పడుతున్న కష్టం ఒక ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు కనుక ఆయన పడుతున్న ప్రయాసము ఎంత మాత్రమో వ్యర్థం కాకుండా మరి పౌలు పడుతున్న ప్రయాసము మనం ఇక్కడ గమనిస్తున్నాం అందుకని అదే పంతొమ్మిదవ వచనం నాలుగో అధ్యాయము పంతొమ్మిది వచనంలో అయితే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి ఏర్ప వరకు మీ విషయమై మరలా నాకు ప్రసన్న వేదన కలుగుతున్నది అంటున్నాడు ఆయన స్వరూపం క్రీస్తునందు క్రీస్తు సారూప్యము మన ఎందు మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసన్న వేదన కలుగుతున్నది అంటున్నాడు మిమ్మును గూడ్చి ఎటు తోచక అంటున్నాడు పౌలు గారు అయోమయ స్థితిలో ఉన్నాను మీరు మూల పాఠంలో తిరిగి కాలములు ఉత్సవాలు పండుగలు మళ్ళా కలిసి చేస్తున్నారు కాబట్టి మీ అందు నాకు భయమేస్తుంది దేవుని విషయంలో తప్పుకోవచ్చున్నారని మాట్లాడుతున్నాడు మిమ్మును గూడ్చి ఎటు తోచక ఇప్పుడే నేను మీ మధ్యకు వచ్చి మరొక విధముగా మీతో మాటలా కూరుస్తున్నాను అంటున్నారు దేవుని విషయంలో మాట్లాడే ఈ మాటలు మనం కూడా గమనించుకోవాలి ఎందుకంటే అదే ఇరవై ఆరు ఇరవై ఎనిమిదో వచనంలో సహోదరులారా మనమును ఇసాకు వలె పాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అంటున్నారు ఇరవై ఎనిమిదవ సహోదరులారా మనమును ఇసాకు వలె వాగ్దానము బట్టిన వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నామంట అవును మరి క్రీస్తులో కడగబడిన మనము వాగ్దానమును బట్టి పుట్టిన వారముగా ఇక్కడ గుర్తిస్తుంటున్నాడు అదే పదమూడవ వచనములో ఐదో అధ్యాయము పదమూడవ వచనములో సహోదరులారా మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడితే మనము క్రీస్తులో స్వాతంత్రముగా బ్రతుకుటకు మరి పిలువబడ్డ వారమే అందుకనే అంటున్నాడు సహోదరులారా మీరు స్వాతంత్రులుగా వండుటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు ఒకరినికొకనొకడు దాసులై ఉండు మరి ఈ రోజుల ఒకరినొకరు ఓర్వలేని స్థితిలో ఉన్నారు దాసులుగా ఎక్కడైతే నాకు అనిపించట్లేదు మరి కానీ ఒకరినొకడు దాసులై ఉండు అని మరి ఆ బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నాడు బైబిల్ గ్రంథమును మనము పాటించకుంటే మరి మనము దేవుని నమ్ముకున్న వారం కూడా కాదు ఆయనకు లోబడి ఆ వాగ్దానానికి లోబడి తిరిగే కూడా కాదు కానీ ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు ఒకరికొకడు దాసులై ఉండు అంటున్నాడు ధర్మశాస్త్రం అంట మరి ఒక్క మాటతోటి సంపూర్ణమై ఉన్నది అంటున్నాడు అది మాత్రము లోకములో ప్రతి ఒక్కటి మరి పాటిస్తున్నారు గాని అది మన సొంత విషయాలు సొంత తలంపులు మన సొంత రాబడి మనము మెదిలే ప్రదేశాలు అన్నిటినీ పాటిస్తుంది మనిషి కానీ ఈ బైబిల్ చెప్పే ఒక్క మాట అదేదంటే ఇక్కడ కింద రాయబడి పదిహేన వచనంలో ఆ పద్నాలుగో వచనంలో గలతి ఐదు పద్నాలుగులో మాట్లాడుతున్నాడు ధర్మశాస్త్రం అంతయునువలేని పొరుగు వారిని ప్రేమించుము అని ఉన్నది ధర్మశాస్త్రం కూడా ఈ మాట మీద ఆధారపడి అసలైన యొక్క మాట మాత్రము ఎవ్వరు పాటిస్తలేరన్నట్టుగా గమనించచ్చు ఎందుకంటే మనుషులను చూస్తే ఎవరైనా చాలా మందిని గమనిస్తే ఆ నటనా జీవితాలు మాత్రమే క్రీస్తులో కనబడుతున్నాయి చాలా వాళ్ళకు మీదికి నవ్వడం ప్రైజ్లా అంతే లోపల ఏముంటుందో దానివల్ల ఏమి సాధిస్తారో తెలియదు కానీ అలాంటి మాత్రం ఉండకూడదు మరి అది ఉంటే మరి తోటి పొరుగు మనం ప్రేమించలేదు ఎందుకంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ ఆత్మతో నీ యోహోవాను ప్రేమింపవలను అని రాయబడి ఉన్న ప్రకారము నిన్ను వలె నీ పొరుగు వాన్ని ఎందుకంటే కనిపించని దేవుని కనిపించే సహోదరుని ప్రేమించని మనము కనిపించే సహోదరుని ప్రేమించే మనము కనిపించే కనిపించని దేవిని ఎలా ప్రేమిస్తాం ఎందుకంటే దేవిని స్వరూప్యం పుట్టిన తయారు చేసిన మనుషుని ప్రేమిస్తే దేవిని పోలికగా పుట్టిన వాడిని ప్రేమిస్తే దేవిని కూడా ప్రేమించినట్ట అందుకనే ఈ ధర్మశాస్త్రం అంతా మొత్తము ఇందువలే నీ పొరుగు వాడిని ప్రేమించుము అను ఒక్క మాటలో అని రాయబడ్డది ఇంకా పన్నెండు మాటలు చెప్తులేదు కదా ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నదంట అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకుని అంటున్నారు అందుకని ప్రేమ అనేది మొదట చెప్పిడు అది సంపూర్ణమై ఉన్న వాగ్దానం నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించును అంటున్నాను ఎందుకంటే లోక నటన గతిస్తుంది ప్రేమ ప్రేమ మాత్రమే నిలుస్తుంది లోక నటన గతిస్తుంది ప్రేమ మాత్రమే ఎల్లకాలం నిలుస్తుంది మనం బ్రతికినా రోజుల్లో కనీసము దేవి ఇవతర రోజుల్లో పొరుగు ప్రేమించి మనం దేవునికి మహిమకరంగా జీవించాలని మరి ఈ వాగ్దానం ద్వారా మనం గమనించాలి ఎందుకంటే నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడు అప్పుడు మీరు శరీరేశ్యలను నెరవేర్చరు అంటున్నాడు మనము ఆత్మను పొందుకుంటే ఆయన ఆత్మ ద్వారా నడిస్తే మనము శరీరేశలను నెరవేర్చమంట అదే అంటున్నాడు నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా అప్పుడు మీరు శరీరేశలను నెరవేర్చరు ఎందుకంటే ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆయన ఎలాంటి తలంపులు ఆయనకు వ్యతిరేకమైన తలంపులు ఏ వచ్చినా ఆయన తీసివేయ తీసివేయటకు సమర్థుడు దేవుడు నమ్మదగిన వాడు అందుకనే మన విషయంలో దేవుని విషయంలో మనకు ఉండావలసిన ఆలోచన ఏంటంటే మొదట ఆయన నీతిని రాజ్యమును వెతికి మొదట ఆయన అధికారమునకు ఒప్పుకొని తల్లిదండ్రులు లేని వారిని గుడ్డి వారిని కుంటి వారిని అంగహీనులను విధవరాను మనము ఆదరిస్తే మనకు తోచినంత సహాయం చేస్తే అందుకని నిన్ను మళ్ళీ నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్నారు ఎందుకని పాస్టింగ్ ఉంటాము నేను నలభై రోజులు పాజిటింగ్ ఉంటాం దానివల్ల ప్రయోజనం ఏం లేదని కూడా తెలుసు ఎందుకంటే పాస్టింగ్ ఉన్న రోజు నువ్వు తినే ఆహారము వీధలకైనా మొత్తం ఆ పూటకు లేని వారైనా పెడితే నువ్వు తినే ఆహారం పెడితే అది నిజమైన ఉపవాసం అంతేగాని నువ్వు దాసి పెట్టుకొని సాయంత్రం దాకా ఉపవాసం ఉండి అది నువ్వేదండి దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు అందుకనే నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసరంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేశ నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును అంటుంది ఈ ఆత్మ శరీరాలు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయంట ఇవి ఎన్నిసార్లు చదివినా కానీ మన జీవితాలను మనము మన జీవితాలను మనము పరీక్షించుకునేటకు మాత్రము ఎప్పుడు ఈ వాక్యము ఎవరు చెప్పినా మనను శరీరము మన ఆత్మ ఏ విధంగా ఉంది అనే విధంగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అందుకని ఆత్మకు ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించుతున్నవి ఇవి ఒక్కదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయంట అవి గమనించాలని ముందంట అవి గమనించి మన క్రీస్తుకు వాటిని లోపరిస్తేనే మనము ఆయన వాగ్దానమును మనము పొందువారుగా ఉంటాము ఎందుకంటే నిన్ను నీ పొరుగు వారిని ప్రేమిస్తావో నీలో క్రోధము నీలో ఏ కక్షలు ఎలాంటి ఉండకూడనట్లుగా మనము ప్రేమ కలిగి జీవించటకు మాత్రమే నిన్ను నీ పొరుగు ప్రేమించుము అన్నాడు అందుకని దేవుని ప్రేమించే వారికి అయితే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏమేలు కొదువై ఉండదని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అందుకని వ్యతిరేకం మీరేవి మీరేవి నిశ్చయింతురు వాటిని చేయకూందరు మీరు ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అయితే ఆత్మ నడిపించాలి మనం మనలను ఆత్మ నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారము కారు అంటున్నాడు ఆయన శరీర కార్యములు ఏ విధంగా ఉన్నవి అని ఎందుకంటే మనం పాటించవలసినవి ఇవి మాత్రమే ఈ బైబిల్ మొత్తము పాటించవలసినవి ఇవి ఇవి మెయిన్ మెయిన్ ఇవి పాటించడం అంటే మనకు ఏ దురాత్మ కూడా మన మన పట్ల ఏ మాత్రం ఎలాంటి దుష్కార్యం చేయటకు మనకి ఛాన్స్ ఉండదు అసలైనవి ఇవి ఏమంటే అందుకని అంటుండడు మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోబడి లోబడిన వారు లోనైన వారు కారు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అంటున్నాడు అవి ఏమనగా జానత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన వీటి విషయం గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన ఏవైతే ఉన్నాయో అవి అవి ఏమి చేయొద్దు అంటాడు మనిషి దేవుడు మనిషి అదే చేస్తాడు ఎందుకంటే పూర్వం నుండి సృష్టి ఆరంభం నుంచే ఉన్నదండి ఎందుకంటే ఈ పండు తినొద్దు అంటే అదే పండు తిన్నారు ఇది చేయొద్దు అంటే అదే చేస్తున్నారు అయ్యా ఉడలోనికి రండి అంటే మేము రాము అన్నారు ఇల వస్తుంది ఎక్కడ అంటే ఎవరు రాలేదు అందుకని దేవునికి అన్ని వ్యతిరేకమైనవి వ్యతిరేకమైనవి ఇవి చూపిస్తున్నాడు ఇక్కడ అందుకని అవేమంటే ఇవే వివనగా అజానత్వము అపవిత్రత వీటి గురించి రాస్తున్నాడు కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమ విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు ఈ అన్ని విషయాలలో ఇన్ని రాశాడు కాబట్టి ఇందులో ఏదానికి ఒక దేనికైనా మనిషి దాసుడై ఉంటాడు కచ్చితంగా మనం గమనిస్తే కానీ అది ఏ మాత్రం కూడా మన హృదయంలో ఉండడానికి వీలు లేదు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు ఆయన ఆత్మ మనలో నివసించినప్పుడు ఎలాంటి ఇలాంటి లోభావత్వమైనను ఇలాంటి చెడు విధమైన ఏ విగ్రహారాధనైనను అభిచారమైనను దేశములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు ేదములు విమతములు అసుయలు మతులు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఏదో ఒకటి దీనికి మనుషుడు దాసుడైంటాడు ఈ అందుకని అది కూడా ఉన్నది కూడా తీసేసుకుంటే అప్పుడు ఈ నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించే మన జీవితంలో నెరవేరబడుతుంది ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు ఈ లోకములు మనుషుడు ఎవడ నమ్మదగిన వాడు గారు ఆయన నమ్మకమైన వాడు సర్వసృష్టికి ఆది సంబుధుడై ఉన్న దేవుడే ఈ ఆజ్ఞలు అందుకనే నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించుము అన్న ఒక్క మాటలో ఈ పరిశుద్ధ గ్రంథము ఈ ధర్మశాస్త్రము మొత్తము పరిపూర్ణమై ఉందనడు సంపూర్ణమై ఉన్నదన్నాడు మరి అదొక్కటి ముఖ్యమైన ఆజ్ఞనే మనం పాటించకపోతే మరి ఆయన మనలో ఏ విధంగా ఒప్పుకుంటాడు అందుకనే ఆయన సజీవుడైన దేవుడు ఆయన మాటింటే మనకు ఎప్పుడైనా తరలోక రాజ్యములో ప్రవేశము సమృద్ధిగా కలుగుతుంది అందుకని మనము విన్నువలేని పొరుగువాన్ని ప్రేమించాలి అనే వాక్యము మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీతో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుగు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయివారు ఏం చేస్తారట దేవుని రాజ్యమును అసంత్రించుకొనరు అని మీతో స్పష్టంగా చెప్తున్నాను అంటున్నాడు మరి ఇవన్నిటికి కారణము మనం బోకపోవడానికి కారణము మనకు క్లియర్గా చూపిస్తున్నాడు దేవుడే ఇవన్నీ చేస్తే మాత్రము నీకు పరలోక రాజ్యంలో ప్రవేశము ఉండదు అన్నాడు కానీ లాస్ట్కి వస్తే అదే మాట అన్నాడు ఏది వేశ్యలైనరులైనను పరలోక రాజ్యానికి పోతనట్టు కానీ ఇగో ఇసు కనిగొంటే మాత్రము ఏ మాత్రము పరలోక రాజ్యంలో ప్రవేశము అసలు ఉండది అని అంటున్నాడు అదే ఈ ప్రకారము ఈ ప్రకారము ఇట్టి వాటిని చేయి వారు దేవి రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్తున్నాను మరి ఏం పాటించాలో మనం ఏం పాటించకూడదు ఇక్కడ కిందకి కూడా అది కూడా చదువుకోవచ్చు ఎందుకంటే అయితే ఆత్మఫలం ఏమన్నా ఉన్నది కాబట్టి అది మనకు తెలిసిన విషయమే కానీ పాటిస్తాను ఎందుకు పాటిస్తారేమో పరలోక రాజ్యానికి ఎట్లుంటే ఏందిలే మనం బాప్తిష్టం తీసుకున్నాం ఎట్లయితే ఏంది పోతాం కదా పరలోకానికి ఆయన ధీమాతో ఉన్నారేమో మోషే గారు మరి బండ నుంచి నీళ్లు రప్పించినప్పుడు బండ నుంచి నీళ్ళు ఇప్పిస్తాను నువ్వు ఆ కరతో ఆ బండతో మాట్లాడు అన్నప్పుడు ఆయన ఒక మాట ఆ ఇజ్రాయేల్ సమాజం ఎదుట ఆ ద్రోహులార బండ నుంచి మీకు నేను నీళ్లు రాపించాలా అహరోను మోసే అన్నంత మాత్రములా ఒక మాట కాని మాట పలికినంత మాత్రాన కారణాను దేశానికి పోవడానికి దేవుడు అతన్ని అంగీకరించలేదు పోకుండా మోయాభి దేశంలో అతన్ని పాతిపెట్టినట్లుగా మనం చూస్తాం ద్త్యోపదేశ లాస్ట్ అధ్యాయంలో అక్కడ మనకు కనపరచబడుతుంది అందుకని అహరోను కొండ మీద అతన్ని తన పితృల యొద్ధకు చేరుస్తాడు అప్పటి అంటాడు కూడా ఇజ్రాయేల్ సమాజం ఎదుట నన్ను మీరు నమ్ము కొనకపోతురు కాబట్టి అహరోను తన పితరులతో కూడా నిద్రించును అంటాడు ఎందుకంటే ఆయన మాట వినకపోతే మరి ఆ యాజకుడు అయిన అహరోనునే ఆయన దేవుడు ఆయన వద్దకు చేర్చుకున్నాడు అంతే కాణ దేశాన్ని చూడడానికి మీకు లేదు అందుకనే మోసేని కూడా కనాన దేశము కూడా నీకి ఆయన నిరాకరించింది అందుకనే మనము అంత అన్ని లక్షల మందిని నడిపించి ఆకాశం నుంచి మరణాన్ని కురిపించి బండ నుంచి నీళ్లు రప్పించిన ఆ మోసే అతడు అంత కష్టపడి అన్ని లక్షల మందిని నడిపించిన మోసేనే కానాన దేశం చేరలేని పరిస్థితి ఉందంటే ఒక ప్రవక్త మరి మన పరిస్థితి ఎట్లుండాలి మనం ఎంతమందిని రక్షించినాం ఒకరికైనా శువార్త చెప్పామా ఒక ఆత్మ యేసు క్రీస్తు వైపు నడిపేమా కానీ ఏవి చేయకుండా మరియు పాటిస్తున్నాం ఇంకా మనం ఏవి ఈ మీద ఉన్నాయి చాలా మటుకైతే అవి అవి దూరంగా ఉంటేనే యేసుక్రీస్తు వారి విషయంలో మనము రోజుకు ఒకరికైనా శువార్త ప్రకటిస్తే మనము ఒక కేబిపిఎంలో ఉన్న మన బ్రదర్స్ సిస్టర్స్ రోజుకు ఒకరికి సువార్త ప్రకటిస్తే ఆ సంవత్సరానికి కనీసమైనా మీకు వీలైనప్పుడే ఎంతోమంది కనీసము ఆ ప్రేమ సువార్త చెవులో పడితే ఈయన నిజమైన దేవుడు అని ఒక్క సంవత్సరంలో ఒక మీ వీలైనంత ఒక్కరికి ప్రకటించినా ఒక్క రోజుకొకరికి చెప్పినా కూడా ఎంతోమంది రక్షింపబడి మారుమనిసుకుంది మరి నిజమైన దేవుడు ఏ తెలుసుకొని పరలోక రాజ్యానికి ఆత్మను మనము రక్షించడకు ప్రయత్నించాలి ఎందుకంటే ఆయన కూడా ఎన్నుకున్నాడు కొంతమంది సువార్థుకులు గాను కొంతమంది ప్రవక్తలు గాను కొంతమంది ప్రవక్తలు గాను కొంతమందినేమో ఉపదేశకులు గాను ఈ విధంగా ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి మనము అందులో ఏదైనా ఒకటి ప్రతి ఒక్కరికి ప్రతి తలంపు ఖచ్చితంగా దేవుడు ఇచ్చి ఉన్నాడు కానీ మనము దానిలో ఏది పాటిస్తున్నామో మనం గమనించుకుం దేవుని విషయంలో ఆయన ప్రేమ స్వార్త మాత్రమే ప్రకటించాలి మన సొంత మాటలతోటి ఒక సంవత్సరాలు బాధపడి ఒక ఆత్మను రక్షించాలన్నా మన సొంత ఆలోచనలతోటి ఏమాత్రం కూడా ఉన్నళ్ళు జారిపోవడం తప్ప ఆత్మలు రక్షింపబడి ప్రార్థన పూర్వకంగా వెళ్ళి ఆయన మాటలే ఆయన ప్రేమ మాటలు చెప్పి అనేకులను ఆయన ఓర్పు చెప్పి మరి అనేక ఆత్మలను రక్షించుటకు మనము కారకులంగా కావాలి ఎందుకంటే మరి ఆ రోజు ఎంతో దూరం లేదు ఆయన వచ్చుడు ఆయన రాకట అతి సమీపంగా ఉంది కాబట్టి బైబుల్ చెప్తున్న విధానాలన్నీ మరి నెరవేరబడుతున్నాయి దేవుడే ఆయన్ని నెరవేరుస్తున్నాడు కాబట్టి మనము భయభక్తి జీవితం జీవిస్తూ అతను మరి ఆయనకు అనేకులకు మనం మాదిరిగా ఉండి ఆయనకు సాక్షులుగా ఉండాలి ఆయన ప్రేమ స్వార్థ ప్రకటించాలి ఆయన నమ్మదగిన దేవుడు గొప్పవాడు అన్నిటికంటే పరిణామంలో మనం సువార్త ప్రకటించి జమైన ఏసు క్రీస్తు వైపు అనేక ఆత్మలు ఆకర్షింపబడినట్లుగా ప్రయాసపడాలి ఎందుకంటే మనం రక్తం కారణంతగా మాత్రం చేయట్లేదు నోటి వలన ఆయన ప్రేమ సువార్త ప్రకటిస్తే ఒక ఆత్మను రక్షిస్తే వాళ్ళొక సంతోషము వల మంచి నమ్మకమైన మంచి దాసుడా ఈ కొంచెంలో నువ్వు నమ్మకముగా ఉన్నావు అంటాడు అందుకనే మరేమంటున్నారంటే ఇలాంటి వారు దేవుని రాజ్యమును స్వాతంత్రించుకున్నారు అంటుండ మరి మనం స్వాతంత్రించుకోవాలంటే గలతి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి చూస్తే మనం ఎట్లయితే మరి పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటమో ఏవి పాటిస్తే మనం పరలోక రాజ్యానికి వనసులుగా ఉంటమో ఎందుకంటే దేవిని విశ్వసించి బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా పేరు పొందిన మనము ఈ ఐదో అధ్యాయము ఈ పంతొమ్మిదో వచనము పాటిస్తే మాత్రము పరలోక రాజ్యానికి మనము వారసులుగా ఉండము పంతొమ్మిదవ వచనం నుంచి ఇరవై వచనం వరకు మనము వారసులము కాము అదే ఇరవై వచనం నుంచి ఇవి పాటిస్తే పరలోక రాజ్యానికి వారసులము అవుతాము కానీ మరి ఈ ఇవి పాటించే వారిగా ఉన్నామా పరలోక రాజ్యానికి వారసులుగా పరలోక రాజ్యానికి వారసులు కాకుండా ఉండేటివి పాటిద్దామా ఎందుకంటే చెప్తాము కానీ చేయము కానీ చేయాల దేవునికి బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాను ఎందుకంటే మనకంటే అందరి చందాలు ఆస్తులు ఔషరాలు ఎన్నో ఉన్ని మరి అన్ని వెంటతో సమానంగా ఎంచుకున్న కొంతమంది కూడా చాలా మంది ఉన్నారు అతసాక్షులైన వారు ఉన్నారు క్రిస్తు గురించి తన ఆస్తులు అమ్ముకున్న వారు ఉన్నారు కానీ క్రిస్తునందు మన ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదు ఆయన నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి మనకు ఎప్పుడు ఆయన మనల్ని సమృద్ధితో నింపుతాడు అందుకని అంటాడు ఆయన కీర్తన గ్రంథంలో తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇచ్చుతున్నాడు అంటున్నాడు నిద్రించమ అంటే చనిపోవడం కాదు ఆయన ప్రార్థిస్తూ నిద్రించినా కానీ పడుపుని ఉన్న ఆయన ఆహారము వారి దగ్గరికి పంపించే దేవుడు అందుకనే తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుతున్నాడు అంటు ఎందుకంటే యహోవాయ దేవుడు అని మనం ఎరిగి అనేకులకు ప్రకటించాలి అదే నా మరి ఆయన చిత్తమై ఉన్నది ఆయన ప్రణాళిక మరి ఒక ఆత్మను రక్షిస్తే మనకు తరలొక రాజ్యంలో మంచి సమృద్ధి గల ప్రవేశము ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి మనము ఆయనను స్థుతించి గనపరిచి ఆయన నా మనకి ఉండటకు మరి మనము ఆయన గురించి ఏదో కష్టం చేసి ఆయనకే ఏమన అనట్లేదు కానీ ఒక్క సువార్త నోటితో చెప్తే ఒక ఆత్మ రక్షింపబడితే ఆయన ప్రణాళికలో మనం ఉన్నట్లే బల నమ్మకమైన మంచి దాసుడా అని పేరు పొందుకోవాలి చెడ్డదాసుడా నేను నేను ఎరుగను నా నామంలో నువ్వు ఎన్ని అద్భుతాలు చేస్తే ఉంది నాకు తెలియదన్న కడికి తెచ్చుకోకుండా ఆ బల మంచి నమ్మకమైన దాసుడా తెచ్చుకునే విధంగా మనం ఆయనకు సాక్షులే ఉండటకు మరి ఆయన చెప్పిన మాటలను ప్రేమ మరి ఆయన సమాధానమును శాంతిని మరి అవి వెతికితే మాత్రము మనకు సమృద్ధిగా ఆయనకు మనము మహిమకరంగా జీవించటకు ఆయనకు మహిమతి చెబిడలుగా ఉండటకు మరి తోడ్పడతాయని మరి ఆశిస్తూ ఈ పరిశుద్ధ గ్రంథ వాక్యమును దేవుడు జీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన ప్రభాసుక్రీస్తు రాజ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్న ఆయన ఈ లోకంలో ప్రభు నా తండ్రి మనుషులను నమ్ముకుంట కంటే యహోవాను మేలు అంటున్నావు నాయన రాజులను నమ్ముకుంట కంటే యహోవాను ఆశ్రయించటం మేలు ప్రభువాని పేరులో మేలుంది నాయన ఎందుకంటే మేలు చేయవారు మీరొక్కరే నమ్మదగిన దేవుడు ఒక్కడవే నాయన ఈ లోకంలో తండ్రి మీ నామమ్మని ప్రార్థిస్తున్నాం నా తండ్రి మా ఆయన వాక్యం ద్వారా మాట్లాడినదేవా మీకు స్థుతులు ప్రభావ స్తోత్రులందుకు పొరపాట్ల నేరాలు పురుషులు ఉంటే మన్నించుమని అబ్బా నన్ను నేను సరి చేసుకొని నన్ను నేను తగ్గించుకొని నాయన ఈ పరిశుద్ధ నామాన్ని హెచ్చిస్తూ నాయనని సాక్షిగా అనేకులకు మాది అనేకులకు ప్రేమ స్వార్థ మేమందరం ప్రకటించాలని ఆయన అబ్బా అనేకులను అగ్లో నుంచి రాగినట్టు రాగల అట్టి పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి ఒకరికొకరికి ఒక తలంత ఇచ్చావును ఆయన ఆ తలంతులు పలభరితమైన జీవితాలుగా మాకు అనుగ్రహించి ఆత్మధర నడిపించి నాయన మేము నీ నీతి నీ రాజ్యమును వెతికి ప్రభు ఆయన దిక్కు లేని ఆయన గుడ్డి వారిని ఆయన నిశ్చితమైతే ప్రభు రోజుకున్న తండ్రి మాకు కనిపించినప్పుడల్లా ఎప్పుడన్నా సరే నా తండ్రి మాతో ఉన్నది సహాయం ఆయన అతి మనసు మాకు దయచేయమని ప్రభావ నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభు మీరు చేసుకొని ఫలభరితంగా నీ సాక్షులుగా ఉండటం సహాయం అనుగ్రహించి ఇక్కడ చూపుమని రాత్రికాల సమయంలో మీ సన్నిధి మీ కాకు మమ్మల్ని భద్రపరిచిన దేవాస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ స్తోత్రం నైనా పరిశుద్ధుడా మైమోన్నతుడా సర్వాధికారి సరసృష్టికారతైన ప్రభానికి వందనాలు ప్రభా అయ్యి రాత్రి కాలం మీరు మాతో మాట్లాడినారు ప్రభా అందరు బట్టి నీకే స్తోత్రంలో చెల్లేసినాం నాయన యేసు ప్రభాని వాక్యం చేత మమ్మల్ని ఇంకా యేసు ప్రభ సరి ప్రభా మమ్మల్ని ఇంకా గద్దించండి ప్రభ యేసు ప్రభానికి వందనాలు ప్రభావి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలని మాలో ఎటువంటి లోపం పాపం ఉండడానికి వీల్లేదు ప్రభ ప్రతి ఒక్క దాంట్లో మేము మెలకు కలిగి ప్రార్థించాలా ప్రభ అలాంటి శక్తిని మాకు దయచేయండి యసు ప్రభానికి వందనాను ఇంకా వాక్యం చేత మమ్మల్ని సరిచేయండి దేవా ఇంకా శుద్ధీకరించండి నాయన మా పాపాలని తీసివేయండి దేవా మాలో ఉన్న ఎటువంటి యేసుప్రభ డాగు మచ్చ కలంకం లేకుండా సహాయపడండి ప్రతి ఒక్క దాంట్లో కడగండి నాయన పరిశుద్ధపరచండి మేము వాక్యానికి విధేత కలిగి మేము జీవించాలా ప్రభ మాలో ఎటువంటి యసుప్రభ స్వార్థం ఉండడానికి వీల్లేదు ప్రభ ఏ శయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఎస్ ప్రభానికి వందనాలు ప్రభావ ఎస్ అయ్యా ఈ రోజు వాకింగ్ చేత మాతో మాట్లాడినారు ప్రభ అందుకే నీకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా జీవంగల తండ్రి నీకే స్తోత్రాలయ్యా ఏసు ప్రభ కుటుంబాలు మారుమారకున్నాయి అయినా కుటుంబాలు సంపూర్ణంగా మార్చబడాలా ప్రభావ ఏసు ప్రభ ప్రతి వాక్యం సరిగా జీవించాలా ప్రభావ ఏసు ఏ అపాయం శోధన రాకుండా సహాయపడండి కుటుంబాల పట్ల ప్రభా జీవం పోసి రక్షించండి ఏసు వాక్యం చేత భద్రపరచబడాలా ప్రభావ ఏ సయానీకే వందనా స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా ఏ ఆచార యమక దినాలు కూడా ఏది కూడా పాటించడానికి వీల్లేదు అయ్యా పౌల్ భక్తుడు ఎంతగానో యేసు ప్రభ శ్రమపడి యసు ప్రభతో ఒక దాంట్లో కలిగి ఉన్నాడు నాయన అనేక సంఘాలలో తీరుగుతూ సేవ చేసినాడు ప్రభ అలాంటి జీవితంలో ప్రభ మేము కూడా కలిగుండాలా ప్రభావ మేము అవన్నీ మేము పాటించాలా ప్రభావ అయ్యానికి వంతనని ఆత్మ నడిపింపు చేత మమ్మల్ని యేసు ప్రభ నడిపిస్తున్న విధానం బట్టి నీకే స్తోత్రం నాయన ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని ఇంకా దీవించండి ఆశీర్వదించండి ఏసు ప్రభా నీకే వందనాలనైనా పరలోక మర్మాల చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా దర్శనాల చేత మీరు మాతో మాట్లాడండి ప్రభావ యేసు మీకు మాకు అడ్డుగోడ ఏది ఉండడానికి వీల్ లేదు ఆ పాపమైన గోడను కూల్చివేయబడను రాత్రి కాలం మందునైనా గొప్ప విజయం ఇచ్చిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఇంకా వాక్యాల చేత మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి యేసు ఎంతమందికి ధన్యత లేదో వాళ్ళందరికీ దయచేయండి ప్రభాని సంధికొస్తాం మీ సహాయం చేయండి వాళ్ళు కూడా తెలుసుకునే జ్ఞానాన్ని వాళ్ళకు దయచేయండి ప్రభా అనేక మంది నశించిపోతున్నారు ప్రభా పతోక బిడ కోసం ఎసు రక్తం కార్చిన తండ్రి వయ స్తోత్రం ప్రాణం పెట్టిన తండ్రి ఎస్సు ప్రభానికి వందనాలు ప్రభ ఎంతో మంది భయంకరంగా చనిపోతున్నారు ఆయన వాళ్ళ చుట్టూ అగ్నికం చన పెట్టండి పరులో కొద్దుతర కాదుల దండి దుష్టుడు గడక ముట్టడానికి వీలలేదు ప్రభావ వాళ్ళ ఏసునాంలో గద్దిస్తున్న ప్రభా ఐజా ఏసు ప్రభానికే వందన సహాయం చేయండి నా తండ్రి ఏసు ప్రభా కుటుంబాలు ఎంతోగాన భయంకరంగా రోధిస్తున్నాయని ఆయన భూ మీద ఏసు ప్రభ కుటుంబాలను ఏసు ప్రభ మీరే తోడే నడిపించండి నాయన ఏసు ప్రభానికి వందనాలయన కుటుంబాలంతా భయంకరంగా ఉన్నాయి కనుక ప్రభావ వాళ్ళంతరినీ సంధికి రావాలా ప్రభా అయ్యా భయంకరమైన దినాలు ఉండబోతుంది కనుక ప్రభ మరి కరువు కాటకాలు భూకంపాలు భయంకరంగా జరుగుతున్నాయి కనుక ప్రభ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో స్థిరపడాలా ప్రభావ పతొక్కడ కాచి వందనాలు ప్రభావ మరి వర్షాలు పడబోతున్నాయి మరి ఎంతమంది కూడా ఏసు ప్రభావ ఎవరు కూడా చనిపోయి వీ లేదు ప్రభావ కాచి కాపాడ భద్రపరచబడాలా ప్రభావ ఏసు ప్రభావం అని అందరినీ ఎక్కడి కిందకి వచ్చిన మీకు సహాయపడండి ప్రభావ వంద శోధనటగా గద్దించి ప్రజలంతా విడుదల శక్తి దయచేయండి ఏసు ప్రభానికి వందనాలు ఆయన ప్రతి బలపరచండి దీవించండి ఆశీర్వదించండి ఆయన సేవలు మీరు బలంగా వాడుకోండిని ఆయన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎస్ఐ అనికే స్తోత్రం మన కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం నాయనా అయానికి వందన శ్రీ బ్రదర్ ముట్టండి రేణుకృష్ణ ముట్టండి ఆయన ఏసు ప్రభ వాళ్ళ కన్నును తాకండి స్వస్థ పరిచండి విడుదల దయచేయండి యేసుప్రభ కన్ను స్పష్టంగా కనబడాలా వాళ్ళకు స్వచ్ఛత దయచేయండి ఇంకా ఏసుకృష్ణ నామంలో వాళ్ళకు విడుదల కలగ చేసి ఇంకా సేవలు మీరు బలంగా వాడుకోండినైనా కుటుంబాలు మారకునే కనుక ప్రభ కుటుంబాలు మీరు మార్చుకోండి ఆయన మరి రవిచుల బ్రదర్ విషయంలో ప్రార్థిస్తునీ లీవర్ ఏసుప్రభ అటు విషయంలో ప్రార్థి స్వచ్ఛత దయచేయండి మరి కన్ను ఆపరేషన్ స్వస్థత కలగాల ప్రభ ఏసుకృష్ణ నామంలో దేవ ఇంకా సేవల బలంగా వాడబడాలా దీవించడా ఆశీర్వదించడం అక్కడ కష్టపరచుకోండి కామంబర్ ముట్టడం రామచంద్ర బ్రదర్ రాజేష్ క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా ఆ రోగం నుంచి విడుదల పొందాలా ప్రభావ వాళ్ళంతా సంపూర్ణంగానే సంధి సహాయం చేయండి ఈ వాక్యానుసరంగా వాళ్ళు జీవించితే సహాయం చేయండి ప్రభ కుటుంబాల మీరు మార్చండి నాయన యేసు మీరు సహాయం చేయండి నా తండ్రి ఈ రాత్రి కాల మంది వాళ్ళకు దర్శనమిచ్చి వాళ్ళని బాగు చేసే నువ్వు ప్రభావ అయ్యా మీరు సహాయం చేయండి రోగం తీసివేయబడని కాకనాయన వాళ్ళు తెలిసి తెల్లవక చేసిన పాపాలతో క్రమించి మీరు రక్షించుకోండి నా ప్రభు అయ్యా ప్రభణులకి బాబు విషయంలో ప్రార్థిస్తున్నాం అయినా వాళ్ళ భార్య భర్త లేదు ప్రభావ అమ్మ నాన్న విషయంలో గొప్ప అద్భుతం మీ ండి నాయన వాళ్ళకు విడాకులు జరగడానికి వీలేదు ప్రభావ అక్కడున్న దుష్ట శక్తులు గద్దించి వాళ్ళకు విడుదల దయచండి సమాధానం దయచండి వాళ్ళ అమ్మ నాన్నకు ప్రభావ చిన్న పాప విషయంలో గొప్ప అద్భుతం మీరు ఏ సైతం కూడా బిడ్డను ముట్టడానికి వీలే చిన్న బిడ్డకు చుట్టూ అగ్నికంచనా పెట్టండి ఆయన మంత్రకట్లు బంధకాలను తెంపివేయండి విరగొట్టండి ఆయన ఏసుప్రభ బాబుని దీవించి ఆశీర్వదించండి వాళ్ళ అమ్మ కూడా సన్నిధికి వస్తున్న మీ సహాయం చేసి రక్షించుకోండి ఆయన ఉన్న ప్రభ్వానికి వందన స్తోత్రం చెల్లిస్తున్నాం అయినా నామంలో దేవ కుటుంబంతో రక్షింపబడాలా రీ నష్టం విషయం ప్రార్థిస్తున్నా దేవ ఆవిడ పక్షపాతం నుంచి విడుదల పొందాన కాలు చేయి రావాలా ప్రభు ఏసు ప్రభాను స్వసపరిచే దేవుడు ప్రభ యేసూ ప్రభ మరి బ్రెయిన్ సర్జరీ అయ్యిందంట ప్రభావ యేసు ప్రభా రోగానంతా మీరు తీసివేయండి సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండిని ఆయన మళ్ళీ ఏది జరగకుండా యశు ప్రభాని అగ్నికల్చన పెట్టండినైనా అయాని మేము మేము ఆటిస్త నెరవేర్చే దేవుడు ప్రభావ సంపూర్ణంగా స్వచ్ఛత పొందాలా అయా మీరు కార్యం జరిగించండి డాక్టర్ పరమ డాక్టర్ ప్రభ వైద్యుడి పరమ వైద్యుడు అయ్యానికి అసాధ్యం ఏది లేదు ప్రభా ఆ రీన సిస్టర్ ముట్టాడి తాకండి ఆయన ఏసు ప్రభానికి తెలియక తెలిసిన పాపాలు ఉంటే క్షమించండి ఈ రాత్రి కాలం మేము ఒప్పుకుంటున్నాను గొప్ప విజయాన్ని మీరు దయచేసి ఆ కుటుంబంతో మీరు రక్షించుకోండి నా ఏసు ప్రభానికి వందనాలు నాయన వాళ్ళ పాప మరి యేసు ప్రభా మంచి మార్తో పాస్ అయింది ప్రభా ఆ బిడ్డను కూడా దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ జీవితాలు గొప్ప అద్భుతం జరిగించండి నాయన ఏసు ప్రభా మరి జరిగిన యేసు ప్రభ బాబు విషయంలో గొప్ప అద్భుతం మీరు జరిగించిన దేవానికే స్తోత్రం నాయన యేసు ప్రభానికే వందనాయన కుటుంబాన్ని అంతా రక్షించే దేవుడు నువ్వు ప్రభు అయ్యా ఎవరు కాదు ప్రభు ఆ ఆదుకునే దేవుడో నువ్వు ప్రభు మీరు సహాయం చేయండి కుటుంబానికి జీవాన్ని పోయండి ప్రభు ఆ కుటుంబం సాక్షి జీవించాలా ప్రభు నిరాకడంతట్లో యేసు ప్రభా వరుషు తప్ప చెప్పడం కాక ఆయన ఆ కుటుంబ కావాల్సిన సహాయాన్ని మీరు అందజేయండి నాయన మీరు లేవనెత్తండి ప్రభ గొప్పగా వాడుకోండి మైమ పొందండి అయ్యా మీరు సహాయం చేసి స్వచ్ఛత దయచేయండి జయరావు విషయంలో ప్రార్థిస్తున్నంతేవా ఆవిడకు స్వస్థత దయచేయండి మరి ఆపరేషన్ విషయంలో గొప్ప అద్భుతం మీరు జరిగించండి నాయన ఏసు శాంతి సంబంధం దయచేసి రక్షించుకోండి ఏసు ప్రభానికి వందనాలనైనా జీవంగల తండ్రినికి స్తోత్రం అయినా సిరిల్ సిరి తమ్ముడు ముట్టండినైనా వాళ్ళకు మంత్రశక్తి కట్లను బంధకాలను తెంపివేయండి వాళ్ళు పీడింపబడనీకి వీలు లేదు ప్రభావ వాళ్ళ ఇద్దరు అన్న లైఫ్ లో సెటిల్ కావాలా ఒక మంచి సంబంధాన్ని తీసుకొని రండి ప్రభ వాళ్ళ జీవితాలు మీరు కట్టే దేవుడో ప్రభావ మీరే కార్యం జరిగించండి అయినా వాళ్ళ నామకార్థం నుంచి వాళ్ళు విడుదల పొందాలా ప్రభావ ఇది సత్యంకొచ్చటం మీకు సహాయపడండి ఏసు చీకటి శక్తిని విడిచిపెట్టి పోవాల ప్రభావ వాళ్ళ శక్తిని మీకు దయచ్చేయండి అయినా వాళ్ళంతా ఏసుప్రభ సంపూర్ణంగా మార్చుకోండిన వాళ్ళ ఉద్యోగస్తులను సాక్షి నిలబెట్టి రాకడకే సిద్ధపరచుకోండి ఓ నా ప్రభు వందనాలు ఈ రోజు ఏసు ప్రభావ అనుసీమ విషయంలో ప్రార్థిస్తున్నాం అయినా జ్ఞాపకం చేసుకోండి ఆయన మార్గం తెరిచే దేవుడో ప్రభావ అయ్యా వృద్ధాపనం ది యేసు ప్రభు జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి ఆయన ఎస్ నీకే స్తోత్రం చేసే కుటుంబం అంతా ఆ కుటుంబంలో భయంకరమైన జీవితంలో కలిగి ఉన్నారని ఆయన కుటుంబం అంతా ఆ కుటుంబాన్ని పోషించే రక్షించే దేవుడో ప్రభు ప్రభా నీకు వందనాలైనా వృద్ధాపనంలో ఎవరు కూడా ఆ జ్ఞాపక చేసుకోకుండా ఉంటున్నారు నాయన ఏసు ప్రభా కుటుంబం జ్ఞాపకం తీసుకోండి నాయన ఏసుప్రభ కొడుకులు బిడ్డలు ఎవ్వరు కూడా పట్టించుకోకూడదున్నారనైనా ఆ బిడ జరి మీద ఉంది కనుక ప్రభు ఆ బిడ లేవనెత్త దేవడం మీరు సహాయం చేయండి జరిగించి నెరవేర్చండి నా తండ్రి నీకు వంద పోషించి రక్షించే దేవుడో దేవ మీరు లేవనెత్తండి గొప్ప మహిమ పొందండి ఆ కుటుంబంలో రక్షణ మార్గం నడిపించండి నాయన ఏసు మార్గం తెరిచే దేవుడో గొప్ప అద్భుతం జరిగించి ఈ నామానికే మహిమ తెచ్చుకోమని ఏసుకసమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ ఆ మెయిన్ మన ప్రభు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో పాల్గొందిన మన అందరికీ మన కుటుంబ సభ్యులకి మరీ ముఖ్యంగా ఎవరి విజ్ఞాపన ప్రార్థనలు చేశామో వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అలాగే రీనా సిస్టర్కి అలాగే అనసూయ అమ్మ గారికి ఆయన కృప కనికరము సమాధానం మనందరికీ సదాకాలము తోడే ఉండి నడిపించిన కనుక ఆ మెయిన్ ప్రైజ్ అండ్ ప్రైస్ అండ్ పేజ్లర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రైస్లర్ పేజ్లర్